కాబట్టి కర్తృత్వభోక్తృత్వము ఆత్మచైతన్యముందు లేవు అని స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటాడు గుణ గుణాహ ఏవ సర్వావస్థా వివిధములైన అవస్థలలో ఉండే గుణములే సర్వకర్మలకు కర్తలు అంటే అతనే మహాత్ములు మానవమానయో స్థుల్య ఇత్యాది సందర్భాలని చాలా సరళంగా హ్యాండిల్ చేసేస్తారు చాలా చాలా సరళంగా వాళ్ళ మనస్సుకి అసలు క్లేషం కూడా కలగారు వీడు మనల్ని అవమానం చేసేదనే భావనే ఉండదు చాలా సరళంగా హ్యాండిల్ చేసేస్తాడు మనస్సులో ఏది పెట్టుకోరు ఎందుకంటే ఎవడైనా మనల్ని సత్కారం చేసాడనుకోండి అదంతా గుణాలు గుణాలు గుణాలని సత్కారం చేస్తాయి గుణాలు వెళ్ళి ఓ మాల ఒకటి ఈ గుణాల్లో ఆ మాలను ఈ గుణాల్లో పడేస్తాయి వేసి మాల వేసేవాడు గుణాలే మాల గుణాలే మెడ వీడు గుణాలే గుణాలు గుణేసి వర్త సో గుణా ఉదేశం సో ఎలా ఉంటుందంటే ఈ కింద ఉన్నవాళ్ళు కింద ఉన్నవాళ్ళతో అప్పుడప్పుడు స్నేహంగా ఉంటారు కలిసిమెలిసి ఉంటారు ఒకప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు పైన ఉన్నవాడికి ఏ సంబంధం ఉండదు వీళ్ళు కొట్లాడుతున్నప్పుడు వాడు సాక్షియే వీళ్ళు కలిసి వాడు సాక్షియే వీళ్ళు కొట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు సాక్షిగా ఊరుకుంటారు ఎందుకో తెలుస్తున్నాయి అలా కొట్లాడుతున్న తర్వాత వాళ్ళే కలుస్తారు వీళ్ళు కలిసి ఉన్నప్పుడు వాడేం పొంగిపోడు ఎందుకో చూసినా మళ్ళీ మొన్నాడు మళ్ళీ కొట్లాడుకుంటాడు ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు ములాయం సింగ్ గారు కలిసి ఉంటారా విడివిడిగా ఉంటారా కొట్లాడుకుంటారా లేకపోతే కలిసి పోటీ చేస్తారంటే ఏమో ఏం చేస్తారో చూద్దాం లేఖా చే నిన్నదాగా కొట్లాడుతున్నారు ఇప్పుడు కలుస్తున్నారు మళ్ళీ ఎంతసేపు కలుసుంటారో మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ పక్షాన్ని చేరాలా ఆ పక్షాన్ని చేరాలా మనం ఏ పక్షాన్ని చేరాలి మనం సాక్షిగాలు చూస్తూ తమాషా చూస్తూ లాలు ఉన్నా ములాయం దే ఆర్ నాట్ పర్సన్స్ దే ఆర్ పబ్లిక్ ఫిగర్స్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పార్టీస్ కాబట్టి వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకునేటువంటి హక్కు సామాన్య రూపం ఉంటుంది మిస్అండర్స్టాండ్ ఓకే దే ఆర్ నాట్ పర్సన్స్ ఇండివిజువల్స్ ఏమీ కాదు వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ని ఎగ్జాంపుల్స్ని చెప్తూ ఉంటారు అస్టు ఎనీవే కాబట్టి గుణములే గుణాహ మహాత్ములు కంగారు పడడం మానాలు మానయోసుకు ఇప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధను రాయిబాగానికి వెళ్ళాడు ఆ దుర్యోధనుడు వెళ్ళడానికి ఈయన్ని తాళ్ళతో కడదామని ట్రై చేశాడు ఆ దుర్యోధన మీద కోపం ఉంటుందో ఎందుకంటే తమో గుణం నడిపిస్తుంది నాటకం ఉంటాం ఇక అర్జునుడి దగ్గరికి వచ్చాడు ఇక్కడ రజోగుణం నడిపిస్తోంది లేకపోతే సత్వగుణం నడిపిస్తోంది తత్వంలో అందరూ ఒక్కటే ఆయనకి తెలుసు అన్నమాట అంచేత రాయబారానికి వెళ్తే నన్ను వీళ్ళు అవమానం చేశారు మేము కూడా యుద్ధంలో చేసి వీళ్ళ మీద ఒక చక్రాలు దూసేస్తాను అందరు ఆయన యుద్ధం చేయడు యుద్ధాన్ని అలా సాక్షులే యుద్ధానికి వెయ్యి మైళ్ళు దూరము పారిపోడు అక్కడే కూర్చొని ఆ రథం మీద కూర్చొని ఆ కొట్టుకుంట్రా వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఆయనలా కూర్చొని భీష్ము భీష్ముడు శ్రీకృష్ణుడిని పొగుడుతున్నాడో తెలీదు కొడుతున్నాడో తెలియదు ఓసారి హే శ్రీకృష్ణ నీవు సర్వాంతర్య నీవు మళ్ళీ మరుక్షణంలో బాణాలు వేసే రక్తాలు వచ్చిట్లా కొంటాడు ఇప్పుడు ఈ భీష్ముడిని నెచ్చుకోవాలా తిట్టాలా ఏం చేయాలి ఈజ్ నాట్ అన్హ్యాపీ విత్ భీష్మ కొట్టినందుకు అలాగని పొగిలేడని హ్యాపీ కానే కాదు తన స్వరూపాన్ని తెలుసుకునే కృతార్థుడయ్యాలనే సంతోషమే తప్ప నన్ను పొగులేడు కాబట్టి గొప్పవాడు కాదు ఆ జ్ఞానులు అలాగే ఉంటారు ఇదంతా కూడా గుణమూల నాటకం ఇదంతా జగన్ నాటకానికి వెళ్తా విఠలాచార్య సినిమాలు ఉండేవి ఎంతో హీరో ఒక ఆయన ఉండేవాడు కాన్ తర్వాత ఒక సజ్జనుడు ఆయన కూడా చాలా మంచివాడు ఆయన వెళ్ళని కూడా సినిమా ఎక్కువ ఎక్కడో సమావేశంలో ఈ కాంతారావు గారిని రాజనాల్ గారిని కలిసినప్పుడు మీరు తెలిపి దండం పెడతారా లేకపోతే ఒకళ్ళని పొగిడి ఇంకో వాళ్ళని పెడతారా ఏమీ లేదు ఎందుకంటే అదంతా సినిమా అదంతా నాటకం ఆ గుణాల యొక్క వ్యవహారం ఉండటంతో కూడా దాంట్లో వాస్తవికత లేదు నేను సాక్షి స్పడుగుతున్నాను అని లోకందుడు లోకాన్నలా సమదృష్టితో చూడ అభ్యాసం చేయాలి తన ఏడలో కూడా ఇంద్రియములు మనస్సు దేహము ఇంకర్మలను చేస్తూ ఉంటాయి మనం కరెక్ట్ అయ్యేవి కాదు అవుతూ ఉంటుంది ఇక్కడ ఒక పండుగ ఎవరో పెడతారు ఆ పెట్టింది నేను కాదు దాన్ని చేతిలో పెట్టుకుని ఇంకొకటి ఎవరో దాన్ని పెడితే వాళ్ళ చేతిలో పెడతాం ఈ చిల్లి నేను కాదు అది అక్కడ పండుగ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అక్కడ ప్రకృతి ధర్మం ప్రవహిస్తూ ఉంటుంది సపోజ్ ఆ పండు తిన్నాం అనుకోండి తింటుంది ప్రకృతి ప్రకృతిని తింటుంది ఆత్మ చైతన్యం తినదు పక్కకి పెట్టదు ఇది జస్ట్ అలా సాక్షిగా నించి ఉంటుంది ఇదంతా కూడా ఏదో హై ఫిలాసఫీలాగా వినబడుతుంది బట్ దెన్ ఇట్ ఈజ్ హై ఫిలాసఫీ దాంట్లో డౌట్ లేదో హై ఫిలాసఫీయే కానీ మీరు తెలుసుకున్నట్లయితే తప్పక అనుభవానికి కూడా వస్తూ ఉంటుంది మనమేమీ చేయం అన్నీ అవుతూ ఉంటాయి మనమేమీ చేయం ఇదో దీ అని ఆల్ థింగ్స్ హ్యాపెన్ సో అది తెలుసుకోవాలి అది పెద్ద విషం అది అది సామాన్యమైన సంగతి ఏం కాదు చాలా గంభీరమైన విషన్ ఎప్పుడైతే ఒక యాక్షన్ అవసరం పడుతుందో అప్పుడు ఆ యాక్షన్ అవుతుంది మీరు చెయ్యరు ఇప్పుడు నిద్ర ఫస్ట్ థింగ్ ఏమిటి యాక్షన్ నీడెడ్ ఏమిటి దంత ధారణ వెరీ ఫస్ట్ థింగ్ వెరీ థి అర్జడిపు థింగ్ అది దెన్ వాట్ హ్యాపన్స్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ మీరేం చేయాలి బీ అవేర్ బి అవేర్ అంటే బీ అవేర్ ఆఫ్ దట్ యాక్షన్ యాక్షన్ హ్యాపన్స్ బీ అవేర్ మీరు కర్త వక్కర్లేదు ఇలా ఎలా అన్నా కర్త వక్కర్లేదు ఆ గుణాలే చూస్తుంటాయి బీ అవేర్ ఆటలు వేసుకుంటాయి ఈ లోపల ఆటలికి అన్నం ఏదో ఒక ఫుడ్ ఉంటుంది ఫుడ్ ఉంటుందో అయితే వస్తుందో టెలిఫోన్ చేస్తే వస్తుంది అయితే ఎవరితో ఫోన్ చేస్తే పట్టుకొస్తారు అయితే మీరే వెళ్ళచ్చు అది అక్కడ ఫుడ్ ఉంటుంది సో భోజనం ఆహారము స్వీకరింపబడుతుంది బిఏవేర్ బిఎ వేర్ బిఎ వేర్ అంటే నేను తినేస్తున్నాను అని అనుకోవాలి నేను తినేస్తున్న లడ్డు చేతిలోకి తీసుకున్నాను ఇదిగో నేను లడ్డు కొట్టుకున్నాను నేను నోట్లో వేసుకున్నాను తినేస్తున్నాను ఎంజాయ్ చేస్తున్నాను కంఠం నుంచి కిందకి దిగింది ఇప్పుడు నా ఆర్వీ కాన్షియస్ ఆఫ్ ది లడ్డు ఆ లడ్డు ఏమైపోయిందో మీకు తెలియదు కూడా తెలియదు మనుషులు అలాగే లాభించిపోతున్నారు అంటే ఆ లడ్డుని నేను కర్తననుకున్నప్పుడే అది మీరు కర్త భోక్తననుకున్నప్పుడే భోక్త నేను ఇంకా భోక్తని కాను మింగేసేది కాబట్టి నేను భోక్తను కాను అని మీరు అనుకుంటే ఇంకా మీరు నేను భోక్తాననుకోవట్లేదు కదా అది మింగేసిన తర్వాత ఇంకా నేను పోగ్ అని అనుకుంటారా అనుకో యూ ఫర్గడ్ అబౌట్ ఇట్ బికమ్ యూ బికమ్ ఏ ఇట్ బికమ్ సిరియల్ అవెంట్ మీరు యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ దాట్ అర్థమవుతుందని చెప్పింది మీకు ఇంకా ఆ మీద దృష్టి ఉండదు కాబట్టి లడ్డూ మీద దృష్టి ఉండదు కాబట్టి పొట్టకి దానికి సంబంధం ఏం లేదని అనిపిస్తున్నారాగా దాని పని అది చేస్తూనే ఇంకా నేను ఈ లడ్డూని ఎంజాయ్ చేసుకున్నాను అనే మాట లేదు కదా ఇప్పుడు ఇంకా మరి ఆ లడ్డూ అన్ని తేలరీని దేహంలో ఎందుకు ప్రవేశపెట్టాలి నీ భోక్తృత్వంతో సంబంధం లేదు నీ భోక్తృత్వంతో దానికి సంబంధం లేదు మీరు కబుర్లు చెప్తూ భోజనం చేశారనుకోండి లోపలికి క్యాలరీస్ వెళ్ళిపోతాయా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతాయి మీరు కబుర్లు చెప్తూ మరిచిపోయి ఎంత తిన్నామో తెలియకుండా తినేస్తూ ఉంటారు ఇప్పుడు మరి భోక్త అయ్యారా మీరు లేదు యూఆర్ బిజీ విత్ సంథింగ్ హెల్స్ ఏదో బిజీగా ఉండి తినేస్తారు చపాతీ వేసిన చపాతీ ఎలా తినేస్తూ ఉంటాడు ఏదో చూస్తూ ఎలా చాలా ఎన్నో ఇంకైనా అడుగుతారు వాడు చాలా ఇప్పటికి ఎంత తిన్నాను నేను అంటే నాలుగు తిన్నవారు అనుకో సరైతే అంటే వీడు భోక్త నల్డు వీడు భోక్త కాదు భోక్త కాకపోయినా వెళ్తాడు ఊరికే నేను భోక్తనుకుని అలవాటు పడుంటాను నేను భోక్తని అని అనుకోవడానికి వీడు అలవాటు పడుకుంటాడు అలవాటే అజ్ఞానం అజ్ఞానమే అలవాటు కాబట్టి అలవాటు తప్పించి బియ్యవే బియ్యవే ఇది పదార్థము బియ్యవే ఇది లడ్డు బియ్యవే రోట్లో పెట్టుకున్న వెంటనే తీపి తెలుస్తూ ఉంటుంది బియ్యవే కొంచెం నాలుగు రోజులు ఉన్న లడ్డు అయితే ఆ నెయ్యప్పుడే కొనక ర్యాంక్స్ ర్యాంక్స్ ఇంటి స్మెల్ వస్తూ ఉంటుంది ఏమీ చేయక్కల బియ్యవే ఇంక రోట్లో పెట్టుకున్న తర్వాత ఇంకేం చేస్తారు కాషస్గా మింగేస్తే అయిపోయాయి బియ్యవే లేదా ఈత నియంత్రం ఏదో బట్ బి అవేర్ లేదండి ఫ్రెష్ నెయ్యితోటి మంచి రుచిగా ఉంది బి అవే బి అవేర్ రుచి మీరు కాదు భోక్త మీరు కాదు బి అవేర్ అది లోపలికి పోయింది ఇంకా రుచి లేదు ఇంకా వేర్ కూడా ఏమీ లేదు కాబట్టి భోక్తృత్వము అనే పొరపాటు చేయకూడదు కర్తృత్వము అనే స్వామి అవతేస్త ఈ కర్తృత్వ హోక్తృత్వాల గురించి ప్రస్తావిస్తూ ఆయన ఏమన్నారంటే ఇదే బంధము అన్నారు దీనికి ఆయన ఒక కథ చెప్పారు ఆ కథని ఈ బంధానికి అన్వయించడం చాలా జాగ్రత్తగా అన్వయించాల్సి ఉంటుంది అది ఎలాగంటే ఆయన కథ ఏమిటంటే ఈ కోతుల్ని పడతారు కోతుల్ని పట్టి ఆడిస్తారు కోతి ఆడిస్తే వాడికి ఏదో పది రూపాయలు సంపాదన ముష్టి ఎత్తుకునేందుకు వెయ్యి రూపాయలు ముష్టి అనేక రకాలు ఇదో ముష్టి ఒక కోతిని పట్టుకొచ్చి దాన్ని గెంపించి ఆ కోతంటే కొంత అట్రాక్షన్ ఉంటుంది కనుక పిల్లలకి ఆ పిల్లల ద్వారా పెద్దల్ని ఆకర్షించి కొద్ది రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు కోతి కావాలి ముష్టికి కోటిని ఎలా పడతాడు అడవిలోకి వెళ్తాడు అడవిలో కోతులు ఉంటాయి చెట్లనే కానీ కోతులకు వేడి శనక్క ఇష్టం వాడికి రుచి తర్వాత కోతులకి క్యూరియాసిటీ ఎక్కువ అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అవకాశం వస్తే పట్టుకుని దాన్ని ఎగ్జామిన్ కూడా చేస్తుంది దాని కోటి ఒక లక్ష్యం ఆ వేరుసినకాయలు ఇలా ఇలా ఆ కోతి చూసి చూడగానే గుర్తు పడుతుంది అది రుచి చూసింది ఇంతకుముందు గుర్తుపడుతుంది అప్పుడు ఒక చెంబు తీసి నేలలో గట్టిగా పాతి పెడతారు బలంగా పాతి పెడతారు అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది దానికి అర్థం కాదు అదేదో అబ్జర్వ్ చేస్తూ ఈ వేరసనకాయలు అది చూస్తుండగా ఆ చెంబులోకి వస్తాడు చూసి ఇలా గలగా లాడిస్తాడు గలగలు లాడించి అది చూస్తుంది వీడు పక్కనే తప్పుడు చెట్ల రకాలు దావండి అలా వచ్చి దావుతుంది అది ముందే అబ్జర్వ్ చేస్తుంది అబ్జర్వ్ చేసి నల్లగా దగ్గరికి వస్తుంది ఒకప్పుడు అటుతో వెళ్ళిపోతున్న స్థాయికి వస్తుంది అటు వెళ్ళిపోవడం అలా వెళ్ళి రౌండ్ వేసి వస్తుంది అది వదిలిపెట్టదు అక్కడికి వస్తుంది వచ్చి చేయి చెంబులోకి పెన్సరకాయలు ఇలా ఇలా ఆడిస్తుంది గలగల ఆడుతూ ఉంటుంది గుప్పిడి నిండా పట్టుకుంటుంది చేతిద్దామంటే రాదు విధులు పెట్టేస్తుంది చే పైకి తీసుకు వచ్చేస్తుంది కానీ మరి ఆశ ఉన్నట్టుగా మళ్ళీ చేపెడుతుంది మళ్ళీ గుప్పిడి నిండా తీస్తుంది చేతిద్దామంటే రాదు ఈసారి విధులు పెట్టండి అలాగే పట్టుకుని అంత ఉంటుంది వెనకాల నుంచి వాడు వచ్చి వల వేసేసి వలవు గోనిసంచి ఏదో దీని మీద పడేస్తాడు పడేసి కట్టేస్తాడు మనం సంసారంలో అలా బంధింపబడతాం మన కామనలు భయాల ద్వారా నేను భోక్తను ఈ వేరుసరకాయలకి భోక్తను నేను నాకు ఇది కావాలి వీటిని నేను సంపాదించే కర్తను అని ఆ కోటి బంధింపబడ్డట్టుగా మనం బంధింపబడతాం మనం చేసే కర్మలన్నీ మనల్ని ఇలాగే బంధిస్తాయి మహాత్ములు కర్మలు చేస్తారు ఒకప్పుడు అజ్ఞానం చేసే కర్మల కంటే ఎక్కువ కర్మలు మహాత్ములు చేస్తారు అజ్ఞాని వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి కర్మ చేస్తే మహాత్ములు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చేస్తాడు కర్మ కానీ ఈ అజ్ఞాని నేను వెయ్యి ఖర్చు పెట్టాను వెయ్యి ఇచ్చాను వెయ్యి ఇచ్చానని ఉప్పొంగిపోతూ గెంతులు మహాత్ముడు అలా నిమ్మకు నీరెత్తినట్టుగా అలా సాక్షిగా ఉండిపోతాడు బంధించ కర్మ అండర్స్ యూ బికమ్ ద డ్యూయర్ ఎంజాయర్ అది మిమ్మల్ని బంధించదు అదే జ్ఞానులకు అజ్ఞానకు మౌలికమైన భేదము గుణేభ్య పరం గుణం వ్యాపార సాక్షిభూతం వేత్తి అది ఎప్పుడైతే కర్తృత్వము గుణముల ఎందు మాత్రమే గలతు అని వీడు దర్శిస్తాడో గుణములకు అతీతమైన నా స్వరూపమునందు కర్తృత్వము లేదు అని వీడు ఎప్పుడైతే దర్శిస్తాడో అప్పుడు వీడు గుణములకు అతీతమైన ఆ పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకుంటాడు గుణములకు అతీతము చైతన్యం పరమాత్మ గుణములకు అతీతము అతీతం అంటే అర్థం ఏమిటి గుణవ్యాపారములతో ఏమీ సంబంధం లేకుండా ఎక్కడో మూల కొడుకుని నిద్రపోతూ ఉంటాడని కాదు గుణవ్యాపారములను సాక్షిగా చూస్తూ ఉంటాడు మన వ్యాపారాలకి సాక్ష్యం నదిలో స్నానం చేస్తున్నాడు మహాత్ముడు ఆ మహాత్ముడు పక్కన ఒక గృహస్థుడు కూడా స్నానం చేస్తున్నాడు గృహస్థుడు అనుకుంటున్నాడు నేను ఈ స్నానం చేస్తున్నాను నేను పుణ్యం సంపాదించేస్తున్నాను అనుకుంటున్నాడు మహాత్ముడికి పుణ్యంతో సంబంధం లేదు పాపంతో సంబంధం లేదు ఆయన దేహం స్నానం చేయడం అవసరం స్నానం దేహమే స్నానం చేస్తుంది తప్ప ఆత్మస్నానం ఏం చేయదు దేహం స్నానం చేస్తూ కాబట్టి అంటే ఏమిటనమాట అంటే ఆత్మ ఎక్కడో మోన ముట్టుకుంట పోతుందనా కాదు దేహం హీ దేవే దేహమును తెలుసుకుంటూ ఉంటాడు ఆ దేహము స్నానం చేస్తూ హీ దేవే సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు అలా సాక్షిగా దర్శిస్తూ ఆ సాక్షి దర్శనములోనే మీకు ఆ గ్యాప్ వస్తుంది సాక్షి భావం లేకుండా నేనే కర్తను భోక్తను ఇలా ఉంటుంది ఇది ప్రకృతి ఇది పురుషుడు నేనే కర్తను భోక్తను బంధం సాక్షి అంటే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇది సాక్ష్యం ఇది ప్రకృతి ఇది ఇది ఇది సాక్ష్యం సాక్షి జవే అన్నీ తెలుస్తూ ఉంటాయి తెలియడం అర్థమైనా గుణ వ్యాపార సాక్షిభూతం ఇది చాలా ప్రాక్టికల్ ఫిలాసఫీ దీన్ని మీరు బాగా పట్టుకోవాలి అందుకోసం నేను అలాగే దాన్ని సాగతిస్తూ ఉంటాను అంటే క్లాసే వెళ్ళేప్పటికీ మీకు ఇంటికి వెళ్ళేప్పటికీ ఒక మెసేజ్ మీ చేతికి దక్కాలి టేక్ ఏ హోమ్ ఏ మెసేజ్ హోమ్ టేక్ హోమ్ మెసేజ్ ఇప్పుడు ఎలాగంటే కుణవ్యాపార సాక్షిభూతం అన్నది చూడండి నేను చేస్తున్నాను అనేది అహంకారం అది అజ్ఞానం నేను గాలి పీలుస్తున్నాను అది కరెక్టా తప్ప తప్పు అది తప్పు గాలి పీల్చడం అవుతోంది నేను చూస్తున్నాను అది కరెక్ట్ అది సాక్షి సాక్షి ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ బట్ he is not another involved kad kadani emi telivukunda morkhanga moole padanu ala galu he is not involved but he is aware ala adhi sakshanta bro modi gar no saada vallu adigaru nenu bodrushtanta alustha taking the right spirit meeku chaala pani kada మీరు చాలా పని చేస్తూ ఉంటారు మీకు ఊపిరి తీసుకోవడానికి లే పని ఉంటుంది అనేవాళ్ళు అడిగారు అడిగిరన్నారు అబ్బాయ్ నాకే పని ఉండదు నేను ఖాళీగా ఉంటాను అంట నేను ఏ పని చేయనుగా హెల్త్ గురించి హెల్త్ మినిస్టర్ చూసుకుంటాడు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చూసుకుంటాడు నేను ఏ పని చేయను అన్నీ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు నేను వల్ల సాక్షిగా చూస్తూ ఉంటాను ఆయనకున్న చాలా ఎనర్జీ ఉందనే పేపర్లలో రాస్తూ ఉంటాడు హీ హాజ్ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అని ఆ ఎనర్జీ అక్కడి నుంచి వచ్చింది ఈ సాక్షి భావన నుంచి వచ్చింది ఇది అదనందు సాక్షి ఆఫ్ భావన అదే ఉంటే మీకు దృష్టాంతం లేక శ్రీకృష్ణుడు కూడా దీన్ని ఇంకోటి వాటి కర్మణ్యభిప్రవృత్తోటి రైవ కించిత్ కరోటి సహా రోజంతా ఏవో పనులు చేస్తూనే ఉంటాడు కానీ ఆయన ఏదీ చేయటం లేదు ఆయన ఏదీ చేయటం లేదు ఎలక్ట్రిసిటీ మూలంగా ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి దీపాలు వెలుగుతూ ఉంటాయి టీవీ వాగుతూ ఉంటుంది కానీ ఎలక్ట్రిసిటీ మటుకు తిరగటం లేదు సెలగటం లేదు ఎన్ని దృష్టాంతాలు చెప్పడానికి అవకాశం ఉందో అన్నీ చెప్పాను కాబట్టి గుణ వ్యాపార సాక్షిభూతం దీన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి అవకాశం కలదు అనుభవం అనేది ఎలా వస్తుందంటే మీరు ఆ అవేర్నెస్ మెడిటేషన్ చేయాలి దానికే సంస్కృతంలో సమాధానము అని అంట సమాధి కాదు సమాధానము సమాధి అంటే మిస్లీడింగ్ ఉంటుంది అది లేదా సమాధానము మిస్ మిస్టేక్ అవకాశం లేని పదం అంటే జాగరూకుడుగా ఉండుట జాగరూకుడుగా ఉంటే వాడు ఎవడో పట్టుకుపోకుండా కాపలం కాయడం కాదండి నాట్ దట్ కైండ్ ఆఫ్ జాగరూకత బిఎ వ్యా తెలుసుకుంటూ ఉండడం తెలుసుకుంటూ ఉండడం ఎవడన్నా తిడుతున్నాడనుకోండి తెలుస్తూ ఉండడం ఎవడన్నా పొగుడుతున్నాడు అనుకోండి తెలుస్తూ ఉండదు తిట్టినప్పుడు కష్టపడ మనస్సు కష్టపెట్టుకున్నాడు అనుకోండి భోక్త పొగిడినప్పుడు సంతోషపడ్డాడనుకోండి భోక్త నా తెలుస్తూ ఉంటుంది బిఎవ్యా ఆ విధంగా సర్వము సాక్షిగా దర్శించటం అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఇంకా ఈ సందర్భం వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను కాబట్టి తన స్వరూపము సాక్షి అని వీడికి అర్థమైపోతుంది వేత్తి గుణ వ్యాపార సాక్షిభూతం ఆత్మానం వేత్తి నేను కర్తను కాను భో చూడండి మీ మీ ఉనికి మీ మనుగడ మీరు ఒక మనిషిగా జీవిస్తున్నారు కదా మీ మనుగడలో చేయడం ఉంది తెలియడము ఉన్నది రెండూ ఉన్నాయి చేయడం ఉన్నది తెలియడం ఉన్నది కానీ మీరు మీ సెల్ఫ్ని మీ మీ స్వరూపాన్ని ఎక్కడ మీరు ఫిక్స్ చేసి చేయడంలో ఫిక్స్ చేసి సమాజం కూడా అలాగే ఉంటుంది సమాజం కూడా ఎలా పరిగణిస్తుంది ఎక్కువ బరువులు మోస్తే వాడు గొప్పవాడు ఎక్కువ పనులు చేస్తే వాడు గొప్పవాడు ఎక్కువగా వాగితే వాడు గొప్పవాడు అని అనుకుంటుంది సమాజం సమాజం కూడా ఆ ఫోకస్ దేని మీద పెడుతుంది చెయ్యడం మీదే ఫోకస్ పెడుతుంది మెయిన్గా మెయిన్గా చేయడం మీద ఫోకస్ పెడుతుంది వేరే కాదుగా జీవితంలో డూయింగ్ ఒక్కటేనా నోయింగ్ లేదా తెలియడం అనేది ఉంది కదా కాబట్టి చేయడం వేరు తెలియడం వేరు రెండింటినీ కన్ఫ్యూజ్ చేసి పెట్టుకోవటమే అజ్ఞానం కాబట్టి జ్ఞానం ఎలా ఉంటుంది చేయడాన్ని తెలియడాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు మిక్సప్ చేయొద్దు పక్క హౌ హౌ టు డూ దాట్ అంటే ఆ చెయ్యడాన్ని సాక్షిగా తెలుస్తూ ఉండు చేయడాన్ని సాక్షిగా తెలియాలి అంతేకాదండి మేము చేస్తున్న వాళ్ళని మాకు తెలుస్తూనే అలాంటిది కాదు ఇట్స్ లైక్ దాట్ చేయడాన్ని సాక్షిగా తెలుస్తూ ఉండాలి అది క్రమంగా అభ్యసించాలి క్రమంగా అభ్యసించడం అంటే ఎలాగా నేను ఇది చేశాను నేను అది చేశాను అని ఆ రకమైనటువంటి కర్తృత్వము నాకు ఇది కావాలి నాకు అది కావాలి అనే భోక్తృత్వము వీటిని మీరు ప్రక్కన పెట్టడం మొదలు పెట్టాలి దాట్ ఇది వేటు వేట్ ఇప్పుడు క్యాల్కులస్ నేర్చుకోవాలనుకోండి మీకు అరిథమెటిక్ రాకపోతే క్యాల్కులేషన్ నేర్చుకుంటాను ఇప్పుడు ముందు అరిథమెటిక్ నేర్చుకోవాలి తర్వాత క్యాల్కులేషన్ నేర్చుకుంటాం అలాగే ముందేమిటి ఇంకో ఇది కావాలి అది కావాలి ఇది నాకు ఇది భోగం కావాలి అనేటువంటి కామనలు భయాలు భయాలు కామనని బట్టి వస్తాయి వీటిని పక్కన పెట్టాలి మీరు వైరాగ్యం పెంపొందించుకుంటే కామనలు అన్నీ పోతాయి కామనలు పోయిన వాడికి భయాలు ఉండవు ఈ భయాలు ఉన్నాయి చూసారా వీళ్ళు అంత కామనల పుట్టలు వాళ్ళ హృదయం నిండా కామనలు పుట్టలు మా ఇంటికి ప్రమోషన్ తొందరగా వచ్చేయాలి నాకేమో పొట్టు చీరలు మూడే ఉన్నాయి నాలుగోది కావాలి ఈ పదిహేను కులాలు బంగారీ రేపు అక్షయతులు తీయడానికి ఇంకో ఇంకో ఐదు కులాలు కావాలి తర్వాత ఏమో కాశీ వెళ్ళాను తప్ప రామేశ్వరం లేదు అది వెళ్ళాలి అంతకుముందు ఢిల్లీ చూసి తప్ప జైపూర్తో అది చూడాలి మా అత్తగారికి నోటికొచ్చినట్టు వల్ల మాట్లాడుకుని వాళ్ళ నెత్తిన చెంబో ఏదైనా పడాలి ఎన్ని కోరికలో అన్ని కోరికలే నేను ఊరికే ఒకటి లేడీ యొక్క జంట్ కూడా ఇలాగే ఉంటాయి ఎన్ని కోరికలు వీడి కోరికల పుట్ట వీడి హృదయం అన్నీ కోరికలే భయాలు ఎన్ని భయాలు ఉంటాయో తెలుసిన కోరికలను బట్టి భయాలు కోరికలను ఇప్పుడు తండ్రి గారికి ఆస్తి ఉంది ఆయన ఆస్తి అవలెపిస్తారో సపోజ్ ఆస్తి మీద ఇంట్రెస్ట్ లేదనుకోలేదు ఆయన ఆస్తి ఇస్తాడో కూడా భయమే కదలదు తండ్రిని యథార్థంగా ప్రేమించడం మీకు తల్లి అని ఒకవైపు అటాచ్మెంట్ ఇంకోవైపు ఆయన ఏమిస్తాడు ఎంత ఇస్తాడు క్యాల్కులేషన్స్ వేసుకుంటూ ఉంటే ఆయన బతుకున్నంత కాలము కూడా ఇవ్వడం మాట అలాంటి పెట్టి ఒక పదేళ్లు బతికితే ఆ పదేళ్ళు కూడా నాకు సరిగ్గా ఇవ్వడేమో అనే బేదుకుతో బతకడం అవుతుంది ఆ ఇన్సెక్యూరిటీతో బ్రతుకు పీపుల్ ఆర్ వెరీ ఇన్సెక్యూర్ ఏదో ఒక అభద్రతతో బతికిస్తాం కాబట్టి మీరు సాంటనే సాక్షిలోకి ఎలా వెళ్ళిపోతారు నీ కోరికలు భయాలు ఇలాంటి పెట్టి నువ్వు సాక్షిలో కాలేటం కాబట్టి కోరికల్ని విడిచిపెట్టాలి భయాలు అవేపోతాయి వాటి అంతా ఏదైనా కొన్ని అలవాటు ప్రకారం కొన్ని భయాలు కనుక మీకు ఉన్నట్లయితే మీరు పరీక్ష చేసి పరిశీలనకి పెట్టి భయాల్ని విడిచిపెట్టాలి భయాలు భయపడకూడదు అదేదో అక్కడ అలాగా నేను వెళ్తుంటే ఆ పిల్లి ఇలా వెళ్ళి అలాగ వెళ్ళిందని ఏదో అలా భయపడకూడదు ఏమైపోతుందో చూద్దాం ఏమైపోతుంది ఏమైపోతుంది ప్రాణం పోతుందా పోని ఆత్మకి ప్రాణం పోని దేహానికే ప్రాణం ఇప్పుడే పోయింది డబ్బు పోతుంది డబ్బు మందైతేదా అరే తోడా ధీరుడై ఉండాలి అన్నిటికీ బతకమనిస్తుంటే వాళ్ళ తత్వాలు ఏం తెలుసుకుంటాడు భయాలు పోతాయి భోక్తృత్వం పోయిందని అర్థం ఇంకా తర్వాత ఒక సత్యాన్ని గమనించాలి ప్రకృతిలో క్రియలు సంపన్నమవుతూ ఉంటాయా లేకపోతే మనమే చేసేస్తూ ఉంటాం అని మనం చేసేదే ఉండదు అలా అనిపిస్తుంది అలా సంపన్నమవుతూ ఉంటాయి దీనికి ఒక మహాత్ముడు ఒక దృష్టాంతం చెప్పాడు ఒక ఆయనకి హార్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది బైపాస్ సర్జరీ చేశారు బైపాస్ సర్జరీ చేయడం ఏం చేశారు వీళ్ళని ముందు ఆ గర్ణి మీద పడుకోబెట్టేస్తారు ఈయన బాగానే ఉన్నాడు కదా ఇంకా ఈ పడుకో అక్కడే కొడుకోబెట్టేస్తారు ఎక్కడ బయటే బయట వీరెవరి ఈయన హాస్పిటల్లోకి వెళ్ళగానే దాన్ని తోసుకొచ్చేసి ఏ పంతలు దేని పడుకుందంటే పడుకోబెట్టేస్తారు వైజులు ఉంటారు వాళ్ళు కొడుకోబెట్టేస్తారు ఇంకారు ఆర్థిక ప్రకారం చేస్తారు కొడుకోబెట్టేసి వీడు పొట్ట మీద ఫైల్ పెడతారు అరే ఫైల్ పొట్ట మీద పెట్టుకోవడం పెట్టే తోడ కత్తి పొట్ట మీద ఫైలు వాడి మెత్తి మీద కత్తి అలాంటివి పెట్టకూడదు వాడు మనిషి కదా ఇంకా వాడు మనిషి అనే మనిషి కాదు వాడు ఇది నాటే మనిషి ఈ సంథింగ్ టు బి ఆపరేటెడ్ అప్ కాబట్టి వాళ్ళు పొట్ట మీద ఒక పైలు పెట్టి ఏ ఈ పుట్టుకో జారిపోకుండా పుట్టకో అని ఇలా తోసుకుని పోతాం తోసుకుపోయి లో తీసుకెళ్ళి ఏ ఇంజక్షన్ ఒకటి కొంచెం నొప్పి అని చెప్పేసి చిన్న హెచ్చరిక చేసి చేస్తే చేసినట్లు అడిగితే లేదు ఆ తర్వాత జనరల్ ఎనెస్ట్రిషియలో పడేస్తారు ఆ తర్వాత పొట్ట పోసేస్తాడు గుళ్ళు పోసేస్తాడు వచ్చేసి ఆ దానికి ఇటు పీకి అటుపీకి రిలేట్ చేసి పరోటు చేసి పరోటు చేసి మళ్ళీ ఇది కుట్టి అది కుట్టి అన్నీ కుట్టేసి మళ్ళీ కవర్ చేసి కుట్టేసి ఆ డాక్టర్ వెళ్ళిపోతాడు ఆ ఎనస్థిషియాని తగ్గించేసి ఈ డాక్టర్ వెళ్ళిపోతాడు ఈ వీళ్ళు మళ్ళీ ఆ వీళ్ళని తోసుకొచ్చి ఐసీయూలో కూడా వేస్తాడు అక్కడి నుంచి ఆ ఎనస్థిషియా తగ్గిన తర్వాత వీడి పాటలు ప్రారంభం అవుతాయి అమ్మో అయ్యోతో అక్కడ ఐదు రోజులు పది రోజులు పడుతుంటాయి తర్వాత నాలుగు ఓ వారం రోజులు బయటకు వస్తాయి ఇంటికి వచ్చి నేను ఆపరేషన్ చేయించుకున్నాను అని చెప్తాను వీడి కర్త ఏమిటి కర్తృత్వం వీడి అంటూ వీడి కర్తృత్వం ఎవరో ఉందా ఏమీ లేదు కర్తృత్వం హీఈ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అపాన్ థింగ్ హీజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ దృష్టాంతం తెలిసిందండి మన జీవితం ఇంతకంటే భిన్నము కానే కాదు ఓ కణంలో ప్రవేశిస్తాడు తల్లి గర్భంలో వీడి స్వేచ్ఛావన ఉందా వీడి ఇచ్చేటక్కడ తోపు ఉన్నదా తల్లి కింద ఆహారం ఉంటే పెరిగి పెద్దవాడు అవుతాడు ఆ సమయం వచ్చేప్పటికి లేబరు ప్రసవము అవుతుంది తల్లి వీడికి ఆహారాన్ని ఇస్తుంటే దేహం పెరిగి పెద్దది అవుతుంది ఇది ఒక మాటలు వస్తాయి వాళ్ళు అనిపిస్తారు వీడికి నేను నేర్చుకుంటాను అని నేర్చుకుంటాడా వస్తాయి వస్తాయి మాటలు అంతేతనే మా పిల్లాడు మాటలు నేర్చేసుకున్నాడండి అందరూ ఏమంటారు మాటలు వస్తున్నాయి అంటారు తర్వాత మా పిల్లాడు బాగా చదివేస్తున్నాడండి అంటారు అంటే వీళ్ళ అప్పుడే కర్తృత్వం పెట్టేశారు వాళ్ళు హై స్కూల్లో అయితే బుద్ధిమంతుడు అవుతారు అల్లరి చెల్లరి వాడు అల్లరికిల్లరవాడైతే ముప్పై మార్కులు వస్తాయి బుద్ధిమంతులు అయితే డెబ్బై మార్కులు వస్తాయి అవుతూ ఉంటాయండి నేను ఈ లోపల ఓ పాతికేళ్ళు వస్తాయి హార్మోన్స్ టేక్ ఓవర్ టెస్టోస్టీరోన్ ఇవన్నీ టేక్ ఓవర్ చేసేస్తాయి హార్మోన్స్ వీడిదేమీ లేదు ఎవడో నా వచ్చి అవండి అక్కడ పెద్ద స్కాండల్ అయిపోతుందండి అనేది అన్నారు స్కాండల్ ఏం లేదు నోటి మరి ఏమిటండి అది హార్మోన్స్ రావు అదే అదంతా హార్మోన్స్ నిజం ఈ హార్మోన్స్ ఆ హార్మోన్స్ ఆ హార్మోన్స్ యొక్క మూమెంట్కి సోషల్ స్ట్రక్చర్ ఏమిటి పెళ్లి హార్మోన్స్ మూవ్మెంట్కి సొసైటీ ఇచ్చేటువంటి స్ట్రక్చర్ అండి సొసైటీ కాబట్టి రేలు చేయాలి అయితే స్మృతి కార్డు స్మృతికారులు ఉన్నదాన్ని స్మృతి రూపంగా పెడతారు తప్ప లేనిదాన్ని వాళ్ళు ఏం పట్టుకుంటారు హార్మోన్స్ వాడు ఇప్పుడు నేటి దారిని నిప్పు పక్కన పెడితే ఏమవుతుంది నెయ్యి కరుగుతుంది అక్కడ కర్త ఎవరు అదే కర్త లేడెవరు లేకెవరు సన్నిధిలో నెయ్యి కరిగింది అంటే నెయ్యి కరగడం ఉంది కర్త లేడు హార్మోన్స్ ఉన్నాయంటే కర్త ఇవ్వడం లేదు హార్మోన్స్ వీళ్ళు పెరిగి పెద్దవాడు అవుతాడు పిల్లలు కొడతారు హార్మోన్స్ ప్రకృతి అండి హార్మోన్స్ అంటే ప్రకృతి ఈ దేహం శిథిలం దేహం పడిపోతుంది దీంట్లో నీ కర్తృత్వం ఎక్కడుందండి ఏమీ లేదు కర్తృత్వం కాబట్టి నేను చెప్పిన ఎగ్జాంపుల్ చూసారా సర్జరీ విత్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందు ఫిలాసఫర్ ఉన్నాడు యూ డు నాట్ లీవ్ ఎ లాస్ A life is లైఫ్ ఈజ్ లివ్డ్ ఫర్ యూ నేను జీవిస్తున్నాను అని కాదు నన్ను అడ్డుపెట్టుకుని జీవితము సాగిపోతుంది కాబట్టి సాక్షిని నువ్వు తెలుసుకో అది మీరు తెలుసుకుంటాడు అలా సాక్షి స్వరూపాన్ని తెలుసుకుంటాడు తెలుసుకుంటే ఏమైపోతాడు మద్భావం మమభావం సద్రష్ట అధిగచ్చతి వాడు నా స్వరూపమును పొందును ప్రశ్న అంటే తెలుసుకున్నవాడు నా స్వరూపము పొందే ఈశ్వరుణ్ణి పొందుతాడు కాబట్టి ఈశ్వరుణ్ణి పొందడం అనేది అది ఒక క్రియ కాదు అది ఒక క్రియ కాదు క్రియ కాదు అంటే అర్థం ఏంటి ఈశ్వరుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు మీరు వెళ్ళిపోయి వైకుంఠానికి వెళ్ళి ఆయన్ని చూస్తారు అలాంటిగా ఈశ్వరుని పొందడం అంటే కాదు మోడీ గారిని పొందాలి పొందాలంటే ఏం చేయాలి మీరు ఏం చేయాలంటే ఢిల్లీ వెళ్ళాలి లేకపోతే ఇంటర్నెట్లో యూ హ్యావ్ టు సీచ్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కావాలి నాకు అని అప్పుడు ఆ సెక్రటరీ వాళ్ళు ఉంటారు పిఎంఓ ఆఫీస్లో వాళ్ళు మళ్ళీ రిప్లై ఇస్తారు ఏమి ఎందుకండి మీకు అపాయింట్మెంట్ అని వాళ్ళు క్వశ్చన్ అయితే పంపిస్తారు మీరు ఆ క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలి చెప్తే వాళ్ళు దాన్ని ఎగ్జామిన్ చేసి యూ నీడ్ నాట్ మీట్ మో లేదని నిపుణిస్తారు మీరు ఇవ్వాల్సిందే లేదని నిపుణిస్తారు ఒకవేళ మీట్ నిజంగా ఉందనుకోండి వాళ్ళ ఇంట్రెస్టర్గా ఒక చిన్న బ్రీఫ్ నోట్ తయారు అండర్ సెక్రటరీ పైన సెక్రటరీకి పుష్టి చేస్తాడు అది దానికి వాల్యూ కనుక ఉన్నట్లయితే అది అలా దాటి ఒకరోజు పొద్దున్న మోడీ గారి టేబుల్ మీద చిన్న నోటు కింద ప్రత్యక్షం అవుతుంది అది ఆయన చూసుకుంటారు చూసుకుని ఇవాళ బిజీగా ఉన్నాను పక్కన పెడితే అయిపోయింది ఆయన ఓకే ఫిక్స్ అపాయింట్మెంట్ అని చిన్న నోట ఓకే అని నోటు పెడతారు అని రాస్తారు రాసి పత్రం పెడతారు ఆ కాగితం మళ్ళీ ఈ కాగితాలన్నీ కిందకి వెళతాయి వెళ్ళినప్పుడు వీళ్ళు అపాయింట్మెంట్ క్యాలెండర్లో పెట్టి ఆయన్ని అనుమతి తీసుకుని వీడి కుక్క ఫలానా రోజున రోజు వందరికి నీకు మీటింగ్ అప్పుడు వీళ్ళు వెళ్తారు వెళ్ళి ఆయన్ని కలిసి దండం పెట్టి ఆయనతో మాట్లాడి దేవుణ్ణి పొందడం అంటే అలాగేనా ఇద్ద యూ వాంట్ టు గెయిన్ గాడ్ దేవుడు వైకుంఠంలో ఉంటాడు మీరెళ్ళో యజ్ఞమో సుదర్శన యాగమో లేదా చక్రయాగమో ఏదో మన చేసి చేసి చేసి బాగా పుణ్యాన్ని మూటగడితే దేహత్యాగం ఈ మధ్యలో ఈ దేహత్యాగం హోం ఎప్పుడు మరణం లేకుండానే దేవుణ్ణి చూడొచ్చు కదా అది నాకు దేవుణ్ణి దర్శించడానికి మధ్యలో ఏముండాలి మరణం ఈ మరణం మధ్య ఎక్కడ ప్రారంభించాలంటే అంతే అది సార్ ఇది ఎలా ఉందంటే మోడీ గారిని చూడాలంటే యమునానకుని ఈజీ తేనే మోడీ గారిని చూడడం దొరుకుతుంది ఊరి పెడితే ఎవడైనా వెళ్తారా చూడడానికి No matter what, it's not allowed. So, he has to go through the death. Okay, he goes through the death. That's why he has to go through the death. That's why he has to go through the death. That's why he has to go through the death. Is that gaining God? Is that gaining God? No. What I want to say is that, if you want to know God, there is a journey. మరి ఇలా పురాణంలో అలా చెప్పారంటే అక్కడ జర్నీకి అభిప్రాయం ఫిజికల్ జర్నీ అని కాదు మీరు సగ్గా అర్థం చేసుకోలేదంటే అక్కడ విమానము అంటే అంతఃకరణంలో ఆ మాలిన్యాలన్నీ పోగొట్టి విమానం ఆకాశంలో పయనిస్తుంది కదా ఆ చిదాకాశంలో మీరు వెళ్ళి చేరుకోవాలని అర్థం దాన్ని మరి అర్థం ఆయన పురాణంలో అలా చెప్పినా మరి ఆయనకు తెలియలేదు తెలుసుకోవాలి విమానం అంటే చిదాకాశంలో పయనించే విమానం ఈ ఆకాశంలో పైనుంచి విమాని కాదు సో ఇట్ ఈస్ అ డిఫరెంట్ కన్వర్టేషన్ ఆల్టొగదర్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ జర్నీ దెన్ ఈజిటే సెంటిమెంట్ ఈశ్వరుణ్ణి పొందుతా ఈజీ టే సెంటిమెంట్ అది అలాగా సెంటిమెంట్ హనుమంతుడికి ఈ రాముడంటే భక్తి సెంటిమెంట్ అంటే ఒకటే చెప్తున్నాను కాబట్టి ఆయన ఏం చేశాడు ఆ రాముడు వారిని హృదయంలో ఫిక్స్ చేసేసుకున్నాడు మరి రాముల వారిని హృదయంలో ఫిక్స్ మరి రామరాజ్యం ఎవరికి రామరాజ్యం మాట్లాడేటం అంటే ఎలా కదా ఆ రాముడు వేరు ఈ రాముడు వేరు అని దీనికి ఏదో సెంటిమెంటల్ మీనింగ్ ఇవ్వాలి ఈజ్ దట్ వాట్ ఈజ్ గెయిన్ ఆఫ్ దమా రా దేవుణ్ణి అలాగా పొందడం కాదు ఇట్ ఈజ్ నాట్ ఏ సెంటిమెంట్ దెన్ వాట్ ఈజ్ గెయినింగ్ ఆఫ్ గాడ్ గాడ్ని పొందుతాయి కదా మద్భావం శోధి గచ్చటి వాడు ఈశ్వరుని యొక్క స్వరూపమును పొందు అంటే ఎలా పొందుతాడు అంటే చూడండి ఫస్ట్ స్టెప్ ఏమిటంటే సద్గుణ ప్రాప్తి లేవ ఈశ్వరప్రాప్తి అనే సిద్ధాంతం దీన్ని చాలా బలంగా ప్రతిపాదించిన వాడు భగవాను గురించు ఆయన దాన్ని ఎంత బలంగా ప్రతిపాదించాడంటే చూడు నువ్వు సద్గుణాలను నేర్చుకో కాదు నేను ఈశ్వరునికి ఈశ్వరుడి మాట మాట్లాడేవి అంటే మొట్టిగా వేస్తా కల ముచ్చు కొంటా ఈశ్వరుడు అంటా ఈ సద్గుణాలు నేర్చుకో అన్నంత పరుషంగా చెప్పాడు అంత పరుషంగా చెప్పాడు అష్టవిధ చారిత్రము అని పెట్టాడు దాన్ని అహింసతో మొదలుపెట్టాడు అష్టవిధ చారిత్రము అని పెట్టి ఈ ఎనిమిది సద్గుణములను నేర్చుకో మరి నేను దేవుణ్ణి పొందలే దేవుణ్ణి దేవుడు లేదు ఈ ఎనిమిది గుణాలు పుచ్చుకో అని చెప్పాడు కొంచెం సౌమ్యంగా చెప్పాడు అనుకోండి చెప్పాలనుకోండి చెప్పచ్చు ఇప్పుడు నేను ఎంసెట్లో నాకు ఇంజనీరింగ్ కాలేజీ సీటు కావాలి అంటే చదువుకోనన్నా ఎంసెట్ పరీక్షలు కూడా చదువుకో క్లాసులు అటెండ్ అయి చదువుకో ఇప్పుడు చదువుకుంటూ ఉంటే పాఠం చెప్తూ ఉంటే లెక్కలు పాఠం చెప్తూ ఉంటాయి ఏమన్నా ఇంజనీరింగ్ కాలేజీలో సీటు మాట వింటండి అనంటే ఏమంటాం సీటు లేదు లేదు నో కూర్చుకో కూర్చోం లెక్కలు చదువుకొని చెప్తాడే చెప్పడా అలా చెప్పాడు బుద్ధుడు బుద్ధుడు ఏమో లేడం సపోజ్ ఆయన ఇంజనీరింగ్ కాలేజీ లేదు సీటు లేదు నోడ్బోయి కూర్చుని లెక్కలు చదువుకో అని చెప్పాడు అనుకోండి వాడి ఇంటికి వెళ్ళి తండ్రితోటి నువ్వేమో ఇంత డబ్బుకి వస్తున్నావు ఆయన కాలేజీయే లేదు అంటున్నాడు సీటే లేదంటున్నాడు అని చెప్పాడనుకుంటాను అది బుద్ధిజం దట్ ఈజ్ బుద్ధిజం నాట్ బుద్ధ బుద్ధిజం ఇజం పెట్టాలి దాన్ని ఏమి లేదు శూన్యము ఇది బుద్ధిజం నాట్ బుద్ధ బుద్ధుడ ఏమన్నా అంటే అష్టవిధ చారిత్రమే పేటం శంతురా అది మన వైదికంలో కూడా వేదాల్లో కూడా ఉంది సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి మీరేం చేస్తారంటే మీ హృదయంలోకి తొంగి పరిశీలించండి మీకక్కడ మానిత్వము ఉన్నదా మానిత్వం అంటే ఏమిటి ఇదంతా నేనే చేశాను ఈ కుటుంబాన్ని నేనే పోషిస్తున్నాను ఈ పాండిత్యం అంతా నాదే అనే మానిత్వం ఉందా ఉందండి ఓకేసారి ఉంది అది లేకుండా చేయను ఓకే తెలుసుకుంటే పోతుంది దంభం ఏమైనా ఉందా ఉంటుంది ఓకేసార్ దంభం దంభం అంటే ఏంటి ఇప్పుడు ఓ పని చేసుకురమ్మని ఓ ఆయన పురమాయించాడు వీళ్ళు ఇద్దరు పని చేసుకొస్తారు వాళ్ళ దాన్ని వాళ్ళు ఇంటికి వెళ్తే వీళ్ళు నేనే చేసుకొచ్చానని చెప్తాను వాళ్ళ పేరు చెప్పండి ఇదే మీరు చెప్పారు కదండి పని పూర్తయిపోయింది ఇదిగోనండి అని వీడు వెళ్ళి ఆ భేషటంతా తనే చూపించి ఆ క్రీడితంతా తనే కొట్టేస్తుంది చెప్పడు వాళ్ళ మాట చెప్పడు తెలివైన దంభం అలా కాకుండా బుద్ధిమంతులు అయితే ఏం చేస్తాడు మీరు చెప్పిన పని చేశాము వాళ్ళిద్దరూ కూడా చాలా చక్కటి సహకారాన్ని అందించారు వాళ్ళు వెళ్ళిపోయారు నేను మీకు ఇదిగో అప్పచెప్తున్నాను అని చెప్తాడు దంభం లేని వాడు కాబట్టి మీ హృదయంలో ఏదైనా కొంచెం దంభం ఉన్నదా ఏదైనా చిన్న దానం చేసి పది మందికి చాటింపు చేస్తున్నారా చిన్న యజ్ఞం చేసి నేను ఎంత చేశాను అంత చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారా బడాయిలు ఎవరైనా చెప్తున్నారా అది ఉందేమో చూడండి ఒప్పసంతుంది దాన్ని తీసేది ఈ విధంగా మళ్ళీ సద్గుణాలు అంటే కూడా ఏవైంది అక్కడికి తప్పు గుణములను త్రోసిపుచ్చుటే అయింది సద్గుణాలు కూడా కష్టం కాదు ఈ విధంగా ఇరవై సద్గుణాలు ఉన్నాయి వాటికి ఇతి జ్ఞానమితి ఏత జ్ఞానమితి ప్రాంతం మీరు ఆ సద్గుణాలన్నిటినీ సంపాదించండి అబ్బో ఇరవై ఉంటే కష్టం కదా అంటే ఏమీ కష్టం కాదు ఇరవై అని పేరే కానీ ఒకటి వస్తే నాలుగు వస్తాయి అసలు మానిత్వం మీరు తీసి పారేసేపటికి దంభం అదే పోతుంది మానం దంభం లేకపోతే హింసే ఉండదు ఆచార్యుడికి దండం పెట్టడానికి మహమా ఇబ్బందే ఉండదు అన్నీ తేలిక వచ్చేస్తాయి ఒకటి వస్తే నాలుగు వస్తాయి కాబట్టి ఆ సద్గుణములను మీరు పొందండి అది ఫస్ట్ స్టెప్ రిలిజియంలో రిచువల్కి సెరిమొనీకి మిథాలజీకి ఇంపార్టెన్స్ పెరిగి సద్గుణ ప్రాప్తికి ఇంపార్టెన్స్ తగ్గడము లేక అసలు ఇంపార్టెన్స్ లేకపోవడము అన్నది ఆ రెలిజియన్కి అవన్నతి దట్ ఇస్ డౌన్ ఫాల్ అంత తెలిజియన్ రెలిజియన్ అభివృద్ధికి రావాలంటే సెరిమొని రిచువల్ మిథాలజీ ఈ మూడింటి యొక్క పవర్ తగ్గి సద్గుణ ప్రాప్తి యొక్క వర్చ్యుల్ వర్చ్యూల్స్ వర్చ్యూల్స్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగినప్పుడు అది ఆ రెలిజియన్కి ఉన్నత స్థితి కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి సద్గుణ ప్రాప్తి లేవా ఈశ్వర ప్రాప్తి నెంబర్ వన్ ఇంకా నెక్స్ట్ స్టెప్ ఈ సద్గుణ ప్రాప్తి ఫస్ట్ స్టెప్ ఫస్ట్ ఉన్నది రెండే స్టెప్పులు నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే జ్ఞానం జ్ఞానమే ఈశ్వర ప్రాప్తి జ్ఞానే ఈశ్వర ప్రాప్తి ఘటాకాశము తాను ఘటము చేత పరిచ్ఛిన్నము కాలేదు అని తెలుసుకుని మహాకాశం రూపంగా నిలిచి ఉందిట దీనికి ఒక దృష్టాంతం చెప్పచ్చు పక్షి గూడు లోపల ఉంది చెట్టు మీద గూడు ఉంది గూడు లోపల పక్షి ఉంది పిల్ల పక్షి అంటే దానికి ఇంకా తెలుగుతేటలు రాలేదన్నమాట అది అనుకుంటోంది నేనే ఈ గూడు ఈ గూడే నాది అనుకుంటుంది అనుకునే కొంచెం తెలుగుతేటలు తెచ్చుకొని పెద్దదైంది తెలుగుతేటలు వచ్చే గూడుని విడిచిపెట్టేసి కొచ్చి చెట్టు కొమ్మ మీద కూర్చుంది ఇప్పుడు ఆ పక్షి ఈ గూడే నాది అనుకుంటుందా అనుకోరు ఇదికి వెళ్ళచ్చు సాయంకాలం మళ్ళీ గూడుకి వెళ్ళొచ్చు అది వేరే సరే గూడు నాది అనుకో ఆ చెట్టంతా దాండే చెట్ంతా దాన్ని కాదు ఆకాశమంతా ఆ పక్షులే ఆ విధంగా ఈ దేహమే నేను అనేటువంటి అజ్ఞానం నుంచి బయటకొచ్చి ఈ దేహము కాదు అన్ని దేహములు నేనే అన్ని దేహములందు నేనే ఉన్నాను ఆత్మస్వరూపులు ఈ జగత్తంతా నాదే నేనే అని ఎవడైతే తెలుసుకుంటాడో అంటే అహమ్మ అనే పరిచ్ఛేదాన్ని జ్ఞానం చేత తిరస్కరించి తన యొక్క పూర్ణత్వాన్ని ఎవడు సాక్షాత్కరించుకుంటాడో ఎవడు అనుభవానికి తెచ్చుకుంటాడో వాడే దేవుడు అదేమిటండి మరి వీడికి అనుభవం ఇవాళ వచ్చింది దేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా అంటే ఇలా సరైతారు వీడు వెళ్ళి దేవుళ్ళలో కలిసిపోయినాడు నది సముద్రంలో కలిసినట్లుగా నది యొక్క ప్రవాహం సముద్రంలో కలవడంతో అది చకితార్థమైనది ఆ విధంగా ఎవడైతే గుణముల యొక్క వ్యాపారములను సాక్షిగా దర్శిస్తూ ఉంటాడో వాడు గుణాతీతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మద్భావం అధిగచ్చతి నా స్వరూపమును పొందుతున్నాడు భాష్యం మద్భావం సద్రష్టా అధిగచ్చతి ఈ ఈ విషయాన్ని ఇక్కడ భాష్యకారులు ఎందుకు రాయలేదంటే పద్నాలుగో అధ్యాయం ప్రారంభంలోనో లేకపోతే పదమూడో అధ్యాయంలోనో ఈ మద్భావం శోధిగచ్చేది అనేదాన్ని విస్తారంగా ఆయన చెప్పారు ఒక చోట ఇప్పుడు అదంతా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను కాబట్టి ఇక్కడ ఆయన ఇంక రిపీట్ చేయలేదు నా స్వరూపంలో కలిసిపోతాడు నేను ఈ ప్రసంగాన్ని ఒక మాటతో ముగిస్తాను చూడండి మీలో భక్తి కలదు మీ హృదయంలో భక్తి ఉన్నది నేను చాలాసార్లు చెప్పాను అది మీ హృదయంలో భక్తి ఉన్నది మరి భగవానుడు ఎక్కడ ఉన్నాడు భగవానుడు భక్తి ఉన్న హృదయంలో ఉంటాడా లేకపోతే అక్కడెక్కడ నా పైన ఉంటాడా భక్తి ఉన్న హృదయంలో ఉంటాడు సెవెంత్ హెవెన్లో ఉన్నాడని కాదు టెన్త్ హెవెన్లో ఉన్నాడని ఇంకోహడు కాదు ఎలెవెన్త్ హెవెన్లో ఉన్నాడని ఇంకోహుడు అలాగేం కాదు మీ హృదయంలోనే ఏ హృదయంలో భక్తి ఉంటే ఆ హృదయంలో భగవంతుడు ఉంటాడు అయితే మీ హృదయంలో మీరు ఉన్నారు భక్తుంది భగవంతుడు ఉన్నాడు ఇవన్నీ ఇలా సపరేట్ సపరేట్గా ఉండడమేనా లేక ఎప్పటికైనా కమ్యూనియన్ ఉంటుందా కమ్యూనియన్ ఉంటుంది ఆ భగవంతుడు ఆ భక్తుడు కలిసిపోయి భక్తి చరితార్థం అవుతుంది అప్పుడు దాని పేరే ఆత్మసాక్షాత్కారము అదియే మద్భావం శోధిగచ్చి ఇట్ ఈజ్ ఆల్ ఇన్ యూ You can get it here and now. Om Porna Madak, Porna Madak, Porna Madak, Porna Madakshyate, Porna Madakshyate, Om Shana Pishyana Pishyate.